త్తన సంఖ్య నాలుగు వందల తొంభై ఐదు నీశరణ మేగతి నేనితరమెరుగ పాశబంధముల పనులేలయ్యా పూచిన తొలు కర్మంబులు భోగించకపోవు చాచుకున్న ఈ శరీర గుణములు చాలునన్నబోవు రేచిన జన మరణములు రెంటికి దీశీని మోచివచ్చితే విజ్ఞానమెరగ మొదలికి గొనకును ఎడయేదయ్యా కోరిననా కోరికలు కొనసాగకపోవు బారిపడుచు కాలముతా బడి తగులగపోదు మేరతో పంచేంద్రియములు మెడ చుట్టకపోవు ఏ రీతుల సంసారము గెలువగ ఎదురుబడిని బలిమికయ్యా మనసును వాకును చేతయు మానుమన్నబోవు తనువులోన నాంతర్యామివి తలచకయికబోదు ఘనుడవు శ్రీవేంకటపతి నన్ను గావకైకబోధూ కనికానని అజ్ఞానజంతువను కడమలెన్సనిక కొలదేదయ్యా